శ్రీగురుభ్యో నమ హరి ఓం శృతిస్మృతిపరాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరుమానికమ్యేక చేన్నా శరీరూపక విన్యస్త గృహీతే ఎక్కడో ఏదో మంత్రం ఉంటే అది మా మా ప్రధానమే అనే సాంఖ్యల యొక్క దృష్టికోణం సరైనది కాదు దీంట్లో సమస్య ఉంటుందంటే ఏ ప్రతిపాదనకి వేదము క్క సపోర్ట్ లేదో ఆ ప్రతిపాదన వైదికము అని లోకంలో ప్రచారం చేసేసుకోవటం వేదంలో ఉందంటూ ఉంటాం ఇటువంటి ఇష్యూస్ కొన్ని ఉన్నాయి అంటే దేన్ని మనం పర్టికులర్గా ఒకదాన్ని అటాక్ చేయటం అభిప్రాయం కాదు ఇటువంటి ఇష్యూస్ కొన్ని ఉన్నాయి దీన్ని కావ్యకంఠ గణపతి ముని మొదలైనటువంటి మహాత్ములు కూడా రహిస్ చేశారు శిపుడుదాహరణకి ఓ కథ రాసేయటం కథ రాసేసి దీన్ని వాల్మీకి రాసేయడం దీన్ని ముని ఏమన్నారంటే ఇది కుట్ర మోసపూరితమైన చర్య అని వర్ణించిన వాల్మీకి రాసేయడం ఇప్పుడు నాకు ఏదో నేను రాసేసి శంకరాచార్యులు రాశారంట అంటే దానికి ఒక అథెంటిసిటీని పట్టుకుంటూ ఉంటాం అది ఏదో వాళ్ళ మీకు వేదం మీద ఉండే ప్రేమతోటి మనం చెప్పిన దాన్ని వేదం సపోర్ట్ చేస్తుంది అనుకోవడం ఓ పద్ధతి వేదం మీద ప్రేమ కాదు తను కల్పించిన దానికి సపోర్ట్ తీసుకోవడం కోసం కుట్ర చేయటం ఇది సరికాదు సాంఖ్యులు కుట్ర చేశారా లేకపోతే ఉడికే ఒక రకమైన మూర్ఖత్వం చేదాలా చేశారా అని ఆలోచిస్తే సాంఖ్యులు చేసింది కుట్ర కాదు వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళ సిద్ధాంతానికి వేదిక సపోర్ట్ ఉందని మాత్రమే అనుకుని ఆ రకంగా దాన్ని సపోర్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు తప్ప బుద్ధిపూర్వకంగా చేసిన కుట్ర మాత్రం కాదు అదొకటి మనకి తెలుస్తూ ఉంటుంది ఈ మధ్యకాలంలో ఒక పదం ఒకటి బాగా ప్రచారంలోకి వచ్చింది వేదిక్ మ్యాథమెటిక్స్ ఇట్ హాజ్ బికమ్ వెరీ పాపులర్ దేర్ ఆర్ serious objections against the expression Vedic ఇప్పుడు ఎవరిది ఈజ్ లేదా అని ఊరికే జనరల్గా అలా చెప్పడం కాదు ఇప్పుడు ఇక్కడ సూత్రాలు ఎవరు ఉంటాయి అవి బాగుంటాయి ఆ సూత్రాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఇప్పుడు క్యాల్కులేటర్స్ వచ్చిన తర్వాత ఆ సూత్రాలు పెట్టుకుని కూడికలు గుణకారాలు ఎవడూ చేయలేదు సెల్ ఫోన్లో టగటగా నొక్కుతూ ఉంటారు వీళ్ళు ఇవన్న విద్యార్థులు ముప్పై రెండు నలభై నాలుగు ఎంతంటే ఆ సూత్రం తెలియజేసి వాడు ఎవడున్నాడు సో అలాంటి అలాంటి ఛానల్స్తో అనవసరం బట్ ఆనాడు వాళ్ళు అద్భుతంగా థింక్ చేయగలిగినారు అని చెప్పడానికి ఆ సూత్రాలు బాగా ఉపయోగపడతాయి ఆ సూత్రాలు ఎవరో ఋషులు సూత్రాలు ఎవరో ఆధునిక అంటే తర్వాతి కాలంలో వచ్చిన వైగా మ్యాథమెటీషియన్స్ సూత్రాలు యూస్ఫుల్గా ఉంటాయి వెరీ ఇంట్రెస్టింగ్ సెషన్ బట్ యూ కాల్ ఇట్ వెరీ దట్ ఈజ్ పీపుల్ హ్యావ్ అబ్జెక్టెడ్ టు దాట్ అంటే అకాడమిక్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫాలో అయినట్లయితే యూ కెన్ నాట్ కాల్ ఇట్ వెరిక్ ఇ జనరల్ వే ఎవ్రీథింగ్ ఈజ్ వెరీక్ దట్ ఈస్ డిఫరెంట్ ఇప్పుడు రోడ్డుకి ఎడము వైపు నడవాలి అన్నదాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అనకూడదు ఏమనాలి మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం అనాలి తప్ప ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అనకూడదు ప్రదానికి కాన్స్టిట్యూషన్కి వెళ్ళిపోకూడదు అలాగే ఈ మ్యాథమెటిక్స్ ది కేమ్ ఫ్రమ్ సుల్బ సూత్రస్ కాదు సుల్భ సూత్ర ఎవడో మహర్ సుల్ రాసినవి ఆ సూత్రాల నుంచి వచ్చాయి అని అలాగా దానికి ఏదో ఒక ఏదో ఒక సోర్స్ ఉంటుంది ఆ సోర్స్ని కరెక్ట్గా మనం ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టుగా పేరు ఇవ్వాలి అంతేగాని వేదిక్ అనిస్తే అది లోకంలో వాళ్ళందరూ అనుకుంటారు ఇక్కడ చెప్తున్న మ్యాథమెటిక్స్ అన్నీ వేదంలో ఉన్నాయనుకుంటారు మీకు అలా మీరు వాడికి చెప్పే సోర్స్ చూపిస్తాడు ఆ సోర్స్ వేదం కాదు మీరు దాంట్లో ప్రవేశిస్తే వేదలోనే మాట ఎక్కడ ఉండదు ఈజ్ ఇట్ ఇంటెన్షనల్ ఐ డోంట్ థింక్ సో ఇట్ ఈజ్ అ బిడ్ సెంటిమెంటల్ ఇంటెన్షనల్ కాదు బట్ దే నే కనెక్టిడ్ టు వేద ఆల్సో ఇప్పుడు నేను ఎవరైనా ఆర్గ్యూ చేస్తే ఇటుకి ప్రతి దాన్ని వేదానికి కూడా కనెక్ట్ చేయవచ్చు బట్ దట్ బికమ్స్ బిట్ ఎ stretched ఫా స్ట్రెచ్ స్ట్రెచ్డ్ ఆర్గ్యుమెంట్ అవుతుంది తప్ప స్మూద్ ఆర్గ్యుమెంట్ కాదు కాబట్టి ఇటువంటి ఇష్యూస్ ఉంటాయి ముఖ్యంగా హిందూ ధర్మంలో ఇటువంటి ఇష్యూస్ ఉంటాయి కొన్ని హార్మ్లెస్గా ఉంటాయి కానీ కొన్ని చాలా హార్మ్ఫుల్గా ఉంటాయి ఇప్పుడు ఉత్తర రామాయణం వాల్మీకి రాశాడు అనే ఒక్క మాట మీద హిందూ ధర్మానికి జరిగినంత హాని ఎంత అంటే ఎంత హాని జరిగిందో చెప్ప శక్యము కానంత హాని జరిగింది ప్రకరణనిరూపణయా అరపరికల్పితం ప్రధానం ప్రతీయతే అంతవర్గో ఓకే నహి అశ్వస్థా గాం పశ్యన్ అశ్వ అయ్యూఢ అధ్యవస్యతి అంతవర్గో శరీరూపక విస్తగృహీ శరీరం హ్యత రథక విన్యస్తం అవ్యక్తశబ్ద పరిగృహ అది శరీర రూపక విన్యస్త గ్రహీతే అన్నది హేతువు దేనికి హేతువు సాంఖ్య పరికల్పితమైన ప్రధానమును వేదము జగత్కారణముగా ప్రతిపాదించుటలేదు అని అని అనే థీసిస్కి హేతు ఏమిటి అంటే శరీర రూపక విన్యస్త గ్రహీతే సో ఆ రూపకంలో రథరూపకం ఉన్నది రథముతో మొదలుపెట్టి ఒక రూపకము రూపకము అంటే మెటఫర్ ఇప్పుడు మీకు రూపకము అన్నది తెలిసిందనుకోండి మెటఫర్ అనే ఇంగ్లీష్ మాత్రం కూడా అర్థం అవుతుంది మెటఫర్ తెలుసు అనుకోండి రూపకం అనేది అర్థం అవుతుంది మీకు రూపకము తెలియదు మెటఫర్ తెలియకపోతే ఇప్పుడు నేనేం చేయాలి సమస్య కదా అంటే అందుకోసమే నేను దృష్టార్థం కూడా చెప్పా ఏమిటి పోలిక ఈ రూపక అలంకారం అలంకార శాస్త్రం ఓపీసో చదువుంటే ఉపయోగపడుతుంది ఇప్పుడు అలంకారాల్లో మొట్టమొదటి అలంకారం ఉపమ అలంకారం దీనికి దృష్టాంతము కవులు ఎలా ఇస్తారు దృష్టాంతం ఒక ఆ హృదయంలో ఒక సౌందర్యమునందు ఉండేటువంటి ప్రేమతో అలాంటి దృష్టాంతాలు ఇస్తారు వీ హవ్ టు టేక్ దెమ్ ఇన్ ది ప్రాపర్ సెన్స్ అంతేగాని మన పార్లమెంటేరియన్స్ లాగా ప్రతిదానికి దానికి ఒక రాంగ్ మీనింగ్ తీయకూడదు సో ప్రియు ప్రియురాలి ముఖము చంద్రుని వలె ఉన్నది ఎవడు ఈ ప్రపంచమే ఎవడు ప్రియుడి ముఖం చంద్రుని వలె ఉందని ఎవరు అనరు అలా అంటే ఏవగింపు కూడా కలుగుతుంది ఉన్న మీకు యథార్థం చెప్తున్నా కాబట్టి ప్రియురాలి ముఖము చంద్రుని వలె ఉన్నది స్టాండ్రైడ్ దృష్టాంతం మేము పదో తరగతి పదో తరగతి పదో తరగతి కాదు పదో అంటే మేము మొదటి కంఠస్థం చేసిన మొదటి శ్లోకం ఇదే చంద్రాలకంలో మొదటి శ్లోకం ఇదే కంఠస్థం చేసినాం సో ప్రియాయాహ ముఖం చంద్ర ఇవ అది ఉపమ వీడు ఇంకొక కని మరింత గడుసువాడు ఒకడు వస్తాడు ఏమంటాడు ప్రియాయా ముఖం చంద్ర అంటాడు అది రూపమ అయివ తీసేస్తాడు వాణ్ణి మించి ఇంకొకడు ఉన్నాడు వాడేమంటాడంటే అరే భూతలే చంద్రో అంటాడు ఏమిటి రోడ్డు మీద చంద్రుడు నడిచి వెళ్ళిపోతున్నాడే అంటారు వీడు మరీ దేవాలకుడు అంటే ముఖం అనే మాట కప్పిపూర్చుతాడు ముఖం అనే మాటని చెప్పడం అది మీరు ఊహించుకోవాల్సి ఉంటుంది దాన్ని అతిశయోక్తి అంటారు అతిశయోక్తిగా లేదది ఒక రకమైన అతిశయోక్తి ఒక అతిశయోక్తిలో వెరైటీలు ఉన్నాయి ఇది వన్ కైండ్ ఆఫ్ అతిశయోక్తి ఇంకో అతిశయోక్తి ఉన్నది ఏమిటంటే ఈ ఆ నగరంలో ప్రాసాదములు చంద్రమండలమును స్పృశించుతున్నది అంటాడు అది ఇంకో రకం అతిశయోక్తులు సో అతిశయోక్తులు వెరైటీ కాబట్టి రూపకము అంటే ఒకదానిని ఇంకొక దానితో పోల్చడమని కా పోలికే మనస్సులో ఉంటుంది పోల్చడమని కాకుండా అది ఇదే అంట సో దేహము లేకపోతే రథము దేహము రథము వంటిది అని చెప్పకుండా దేహమే రథము అని రూపకము అటువంటి రూపకాన్ని రథంతో ప్రారంభమైంది కాబట్టి దానికి రథరూపకము అంటారు ఆ రథరూపకంలో ఈ శరీర శబ్దం ఉంటుంది అవ్యక్త శబ్దం ఉంటుంది శరీర శబ్దం కాదు రథరూపక విన్యస రథరూపకములో అవ్యక్త శబ్దాన్ని పెట్టినప్పుడు అక్కడ అవ్యక్తం అనే మాట ఉంటుంది ఈ అవ్యక్త శబ్దం చేత ఏది గ్రహింపబడుతుంది శరీరం గ్రహింపబడుతుంది సూక్ష్మ శరీరం గ్రహింపబడుతుంది కాబట్టి యావైలు అక్కడికి ఆ రూపకంలో ఆ రూపకంలో ఉండే అవ్యక్త శబ్దాన్ని పట్టుకుని ఇది మా ప్రధానమే అనకూడదు అది సందర్భంగా ఉండదు ఎందుకంటే రూపకంలో మూడు నాలుగు ఉన్నాయి రథం అంటే నీవే మూడు నాలుగు ఉన్నాయి శరీ రథం అంటే శరీరము ఇంద్రియములు అంటే గుర్రములు అంటూ నాలుగో ఐదో ఉన్నాయి ఐటమ్స్ వాటిల్లో మధ్యలో వాటిలో మధ్యలో అవ్యక్తమనే మాట ఒకటి ఆ వ్యక్తము ఆ రూపకారికి చెందింది అవుతుంది తప్ప సడన్గా సాంఖ్య సిద్ధాంతాన్ని సపోర్ట్ చేసేది అయిపోదు అలాగా ఇట్ ఓన్లీ కరెస్క కరెస్పాండ్స్ టు దట్ మెటఫర్ ఆ మెటఫర్లో దేనికి కరెస్పాండ్ అవుతుంది అంటే శరీరానికి కరెస్పాండ్ అవుతుంది కాబట్టి ఆ వ్యక్త శబ్దం కనబడదల్లా మాదేంట్లో ఉండకూడదు అది అది ఆర్గ్యుమెంట్ తెలిసిందండి దట్ ఈస్ వేర్ వి ఆర్ దీని మీద చర్చ ప్రారంభం మీరు ఓపిక ఉంటుంది సో శరీరం హి అత్ర అక్కడ మొదలు పెడదాం శరీరం హి అత్ర రథరూపక విన్యస్తం అవ్యక్తశుద్ధైన పరిగృహతే ఆ సమాసాన్ని నిరదీశారా శరీర రూపక విన్యస్త గృహీతే దానికి వివరించి చెప్తున్నారు అదేమంటే అత్ర అంటే ఈ కఠోపనిషత్వం ముందు శరీరము అవ్యక్త శబ్దము చేత గ్రహింపబడుతుంది ఈ ఎక్కడ ఈ శరీరం అనే మాట ఈ అవ్యక్తం అనే మాట ఎక్కడ ఉంది రథరూపక సెక్షన్లో కనపడుతుంది మధ్యలో ఉంది అవ్యక్తం మాట రథరూపకంలో ఉంది అవ్యక్తం మాట ఆ అవ్యక్తం అనే ఏం చేస్తుందంటే శరీరమును గ్రహిస్తుంది ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మానం విద్ధి శరీరం రథమే వసు దానికి కింద ఇంద్రియేభ్య పరాహ్యర్థా అర్థేభ్యశ్ పరం మన మనసస్య పరాబుద్ధి బుద్ధేరాత్మా మహాంతర మహత పరమవ్యక్తం అనుందిగా ఈ మహత పరమవ్యక్తంలో ఉండే అవ్యక్తము ఆత్మానం రథనం శరీరం రథమేవతు అని చెప్పిన శరీరాన్ని పట్టుకుంటుంది వెళ్ళి ఈ అవ్యక్తం ఆ శరీరాన్ని నిర్దేశిస్తూ ఉంటుంది అందుకోసం వేసే అవ్యక్త శబ్దం అంతేగాని సడన్గా ఇక్కడ అసలు సాంఖ్యులు వైశేషులు ఈ ప్రసక్తి ఏమీ కాదు ఇది దీనికే రూపకం అంటే ఇది ఓన్లీ జస్ట్ రూపకం ఆ రూపకంలో అవ్యక్త శబ్దము శరీరానికి కరస్పాండెన్సు వన్ టు వన్ కరస్పాండెన్స్ దాంట్లో ప్రవేశించి ఈ అవ్యక్త శబ్దము మా సాంఖ్య సిద్ధాంతాన్ని చెప్తోంది అండ్ ఎలా ఉందంటే అది చాలా అద్భుతంగా ఉంది మీరు కవి క్రియాయాహముఖం చంద్రైవ భాసతే అన్నాడు అనుకోండి అంటే అదో మూన్ జయోగ్రఫీ ఏదో చెప్తున్నాడు వీడన్నా అనుకోకూడదు దట్ ఈజ్ నాట్ వాట్ ఇట్ ఈస్ అదేదో మూన్ గురించి చెప్తున్నాడు మా ఈ కవి గారికి చంద్రుడి గురించి బాగా తెలుసు ఇట్ ఈజ్ నాట్ ఆల్ దాట్ ఓకే మంచి కుత ఏం అవ్యక్త శబ్దం చేత శరీరం ఎందుకు గ్రహింపబడుతోంది అంటే ప్రకరణాత్పరిశేషాచ్చ రెండు హం రెండు హేతువులు చెప్తున్నారు ఆ ప్రకరణం అట్టిది ఆ వ్యక్త శబ్దము శరీరానికి కరెస్పాండ్ అవుతూ ఉంటుంది ఇక్కడ ఐదు ఐటమ్స్ చెప్పారు రూపకల్లో ఆ ఐదింటి గురించి వివరిస్తున్నారు ఓకే వివరిస్తూ అప్పుడు ఇక్కడ ఉన్నదానికే అక్కడ ఉన్నది కరెస్పాండించుకున్నారు మేఘములు చంద్రునిపై మేఘములు మేఘముల కింద చంద్రుడు చంద్రుడి కింద శంఖము అని ఇలాగే వెళ్ళి చెప్పాడు అనుకోండి అంటే అర్థం ఏంటనమాట మేఘములు ఉంటే ప్రయురాలు యొక్క నల్లని జుట్టు చంద్రుడుంటే ఆమె యొక్క ప్రకాశించే ముఖము శంఖము అంటే ఆమె యొక్క మెడ అది వన్ టూ త్రీ సరిపడిందండి వన్ టూ ఇక్కడ శంఖం అంటే ఏదో శంఖ చక్రాల గురించి శంఖచక్రాలు ఏమీ కాదు ఓకే అలాగా ప్రతి మీకు తోచిన అలా ముడుగు పెట్టుకుంటూ వెళ్ళిపోకూడదు సో అదే సంగతి ప్రకరణం చూసుకోద్దు ఇప్పుడు రెండు మూడు ఐటమ్స్లో ఇటు మూడు ఇటు మూడు ఉన్నప్పుడు రెండింటికి సరిపడిందనుకోండి రెండింటికి క్లియర్గా తెలుస్తూ ఉందనుకోండి అప్పుడు మీరేం చేస్తారు పనిచేషణ న్యాయం చేత అరే ఇక్కడ ఒకటి మిగిలి అక్కడ ఒకటి మిగిలి దానికి మా చిన్నప్పుడు మ్యాచింగ్ అని ఒక ప్రశ్న ఉండేది ఆ బిట్ పేపర్లో మ్యాచింగ్ అనే ఒక ప్రశ్న ఉండేది మ్యాథ్స్ది ఫాలోయింగ్ ఏ బి ఏలో నాలుగు బిలో నాలుగు ఉన్నాయనుకోండి మీకు కొన్ని టక్ టక్ మంది తెలిసిపోతూ ఉంటాయి అలా ఇది దీన్ని అనేది డౌట్లెస్ తెలిసిపోతుంది లేసేస్తారు ఇంకా మిగిలింది మిగిలిందని మన మార్కులు మనకు వచ్చేసాయి నాలుగులో మూడు తెలిస్తే మనకి నాలుగు రెండు మార్కులు వచ్చేస్తాయి నాలుగులో రెండు తెలిస్తే చిన్న రిస్క్ చేస్తే మన మార్కులు మనకు వచ్చాయి అర్థమైందండి నాలుగులో మూడు తెలిసాయనుకోండి గొడవలేదు అని చెప్పిన తరువాతి కాలంలో వాళ్ళు అతి తెలుగు మన తెలుగుదేటకి తగ్గట్టుగా వాళ్ళు ఏం చేసేవారు ఇటు నాలుగు ఇటు ఏడు ఇచ్చేవాడు అప్పుడు మళ్ళీ మనం డ్రబుల్లో ఉంటాం ఓకే ఇక్కడ అలా ఏముండదు ఇటు నాలుగు ఇటు నాలుగు ఉంటాయి ఈ మూడికి మూడు స్పష్టంగా తెలిసిపోతూ ఉంటాయి ఒక్కటి కొంచెం ఇటు అటుగా ఉంటుంది అప్పుడు చూసుకుంటాం ఇటు శరీరం ఇంకా కవర్ కాలేదు అకౌంట్ కాలేదు ఇక్కడ ఏం మిగిలిందిరా అవ్యక్త మిగిలింది ఈ అవ్యక్తము ఆ శరీరమే శరీర విన్యస్త రూపక శరీర రూపక విన్యస్త గృహీతే అది ప్రకరణాత్ పరిశేషాఖ్య ఇప్పుడు మీకు ఆర్గ్యుమెంట్ స్మూత్ గా వెళ్ళిపోతుంది చూడండి తథాహీ ఇది అది యుక్తమే అంటే పైన స్టేట్మెంట్ ఈజ్ వెరీ అప్రాప్రియేట్ ఎందువల్ల అనంతరాతీతో గ్రంథ ఇప్పుడు మహతస్పదం అవ్యక్తం అని మనం వాళ్ళు చూపించారు మహత్త కంటే అవ్యక్తము గొప్పది ఆ వ్యక్తము మా యొక్క ప్రధానమే అని చెప్పారు ఆ వాక్యం మనం చర్చ దాని ముందే మనం ఏముందో చూసుకోం ఎందుకని ప్రకరణాన్ని మనం తెలుసుకోవాలి కాబట్టి దాని ముందేముంది అనంతర అతీతో గ్రంథ గరచిన గ్రంథము జస్ట్ ఈ మహతస్పదవ్యక్తంకి ముందు ఉన్నది మరీ దూరం వెళ్ళిపోద్దు అనంతర ఏమిటా గ్రంథము ఆత్మశరీరాదీనా రథరథాది రూపక క్లుప్తి దర్శయతి క్లుప్తి అంటే రచన ఒక రూపక రచన చూపిస్తున్నారు రూపకాన్ని రూపకం యొక్క రచన అంటే స్ట్రక్చర్ రచన అంటే రచయిత రచన అలా కాదు స్ట్రక్చర్ ఒక రూపకము యొక్క చూపిస్తున్నారు అనేక అంశములతో కూడిన రూపకం సో ఏమిటా రూపకము అంటే ఆత్మ శరీరము మొదలైనవి ఒకవైపు ఉంటాయి ఆత్మ శరీరము మనస్సు ఇంద్రియములు ఇవన్నీ ఒకవైపు ఉంటాయి అధ్యాత్మంలో ఇవన్నీ ఉన్నాయి కదా మరి రెండో వైపే ఉంటాయి రథము ఆ రథము యొక్క రథంలో కూర్చొని ప్రయాణం చేసి వాడిని రథి అంటారు రథి ఇవన్నీ ఇటువైపు ఉంటాయి వీటికి మనం కరస్పాండెన్స్ చూసుకోవాలి అది టాపిక్ ఇప్పుడు వివరిస్తున్నారు ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమే బుద్ధింతు సారథిం బుద్ధి మనస్ప్రగ్రహమే ఇంద్రియాణియాహు విషయాంస్తూ గోచరా ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేహం మనీషిణి ఇది రూపకం దీంట్లో ఆరు ఐటమ్స్ చెప్పారు ఏకంగా రూపకంలో సిక్స్ ఐటమ్స్ ఇలాగా రథములో కూర్చుని ప్రయాణం చేసి వాడు కొన్ని ఉంటాడు వాడిని స్వామి అంటారు ఇప్పుడు సంస్కృతం తెలుగులో యజమానుడు అంటారు కానీ సంస్కృతంలో యజమానుడని అను యజ్ఞం చేస్తున్నవాడిని యజమానుడంట కాలో కూర్చొని వెళ్తున్నవాడిని యజమానుడు అని అనువు అది మన సొప్పదు తెలిసిందంటే తెలుగులో అలా వచ్చేసింది అపదం ఈ ఇంటికి యజమాని ఎవరండి అంట ఇంటికి యజమాని ఆయన సెకటర్ అవుతూ ఉంటాడు ఆయన యజమాని కాబట్టి ఆ పదాన్ని వాడరు సంస్కృతం చదువుకున్న వాళ్ళకి వాడబుద్ధి కాదు ఇంకా స్వామి దానికి దానికి మరో పథం చూసుకోవాలి ఏంటి ఓనరు ఇంగ్లీష్లో ఓనరు దానికి సంస్కృతంలో ఏమనాలి స్వామి అన్నారు స్వామి అంటే తెలుగు వాళ్ళకి కాషాయం కట్టుకున్నవారని వాళ్ళ కదా అన్ని సమస్యలే కాబట్టి ఇక్కడ స్వామి అంటే ఓనర్ అని అర్థం కాషాయము సన్యాసము అదేమీ కాదు సుమండి మీరు అదనుకుని కంగారు ఓకే సో ఈ రథ రథస్వామి రథానికి ప్రభువు అంటూ కూర్చొని వెళ్తూ ఉంటాడు ఆయన ఏం నడపడు షాఫర్ డ్రిగన్ సో ఆ రథి ఎవరో తెలిసిన ఆత్మ ఇక్కడ ఆత్మ ఆత్మ అంటే ఆత్మ అంటే ఆత్మ అది ఏమిటన్నది తర్వాత చూద్దాం ఏమంటే ఆత్మ ఇక్కడ ఆత్మ ఆ రథానికి స్వామి అయిన రథితో పోల్చారు ఆత్మానం రథనం బుద్ధి ఏమంటే ఆత్మ రథి అయితే మరి రథం ఎవరు శరీరం రథమేవదు మరి రథము రథి కుదిరింది మరి నడిపి వాడేవడు శేఫర్ ఉండాలి కదా బుద్ధి తుసారథిని బుద్ధి బుద్ధి నిశ్చయాత్మకమైన బుద్ధి బుద్ధి నిశ్చయం చేస్తుంది అంటే మనస్సు ఇటాటాన్ని ఊగిసలాడితే మనస్సు ఇటే అని నిశ్చయం చేస్తే బుద్ధి ఇప్పుడు ఈ వేళ ఈ వెదర్ ఎలా ఉంది పాఠానికి అంటే మనస్సు వెళ్ళిపోదాము వెదర్దే ఉంది చల్లగా ఉంటుంది ఏదో ఇంట్రెస్ట్ అవ్వచ్చు వెళ్ళిపోదాము అంటే బుద్ధి కాబట్టి ప్రథం నడిచింది అంటే అది బుద్ధి కాబట్టి బుద్ధింతో సారథిం బుద్ధి సారథి కింద అనుకో సారథి అంటే సారయతి ఇది సారథి సారయతి అశ్వాన్ గుర్రములోను తోలుచున్నాడు కనుక వాడికి సారథిహి అని పేరు ఓకే అక్కడికి మూడో ఐటమ్ వచ్చింది ఇక మరి కళ్యం ఏమిటి మనస్సే కళ్యము అంటే బుద్ధి చేస్తుందంటే మనస్సుని కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఇన్ దట్ సెన్స్ ఆ సారథి చేతిలో కళ్యాన్నట్టుగా బుద్ధి చేతిలో మనస్సు ఉంది కనుక సంకల్పాలన్నీ బుద్ధి నుంచి పుడతాయి కనుక దాన్ని కళ్ళెము అన్నారు తర్వాత గుర్రములు ఏమిటి ఇంద్రియ నిహయాహు రథానికి నాలుగు గుర్రాలు ఉంటాయి ఇంద్రియములు ఐదు అడ్జస్ట్ చేసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఐదింట్లో రెండింటిని మిక్స్ చేస్తే నాలుగైదు దీనికోసం నిబలాడుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ శ్రీకృష్ణుడు యొక్క శ్రీకృష్ణుడు అర్జునుడు రథం ఉన్నది ఈ రథానికి గుర్రాలు ఎన్ని పెట్టాలి అంటే నాలుగు గుర్రాలు పెట్టాలి ఏమండి ఇప్పుడు రథం అదే ఒక శిల్పం తయారు చేశారు నిల్వాకి అనే ఒక నగరంలో ఈ శిల్పాన్ని ఒకటి టెంపుల్లో పెట్టారు ఎందుకు శిల్పం శిల్పం ఎందుకు పెట్టడం అక్కడ భగవద్గీత విద్యార్థులు కొంతమంది ఉన్నారు ఆనందు ఈ శిల్పం పెట్టాలని అనిపించింది మామూలుగా మీకు దేవాలయాల్లో ఇంకో విగ్రహం పెట్టాలని అనుకుంటారు తప్ప ఇలాంటిది ఒకటి పెట్టాలని వాళ్ళు ఏమనుకోరు ఎందుకనో అక్కడ అనుకున్నాడు ఆ ఊళ్ళో బిల్వాకీలో ఒక చక్కటి శిల్ప్ ఉన్నాడు వెస్టర్న్ షిల్ప్ నేను ఎదుగుద వెళ్ళొచ్చాను అతను వర్క్షాప్కి సో అతనికి అప్పచెప్పాడు అతను హీ అండర్ టూక్ ది ప్రాజెక్ట్ అతనికి చాలా ఇష్టం కూడా హిందూ కార్డ్స్ అంటే కాబట్టి తయారు చేయడం ప్రారంభించాడు శిల్పాన్ని తయారు దానికి నాలుగు గుర్రాలా ఐదు గుర్రాలా అని వీళ్ళ దెబ్బలాట ఈ కమిటీ వాళ్ళ దెబ్బలాట ఇంద్రియాల ఐదు కదా నేను అవడవసారి ఇంద్రియాని హయాని ఆహో హయా ఇంద్రియాల ఐదు కదా అది ఐదు గుర్రాలుడా వీళ్ళ దెబ్బలాట్లో అతను ఎన్ని నాలుగా ఐదా నాలుగా ఐదా అని అతను అడుగుతూ ఉంటాడు అతను రథం చేసేసాడు కృష్ణుని చేసేసాడు అర్జునుడిని చేసేసాడు గుర్రాల దగ్గర ఆగి ఉన్నది అతను వారానికి ఫోన్ చేసి నాలుగా ఐదా సెటిల్ చేశాడానికి అడిగి ఆఖరికి ఏం చేశాడో తెలిసిన నాలుగు చేసి పక్కన ఐదో కూటం పక్కన చేసి సపరేట్గా సపరేట్ మార్డ్యూల్స్ అని వేసి చెప్పాడు వీళ్ళు అడిగితే గుచ్చి ఇద్దాము అది ఫిట్ అవ్వట్లేదు అతను చెప్పాడు కదా మీరు నాలుగు ఫేవర్ నాలుగుకి మీరు సెటిల్ అవ్వండి ఐదోది ఫిట్ అవ్వదు శిల్పంలో ఐదోది కూర్చోదు నాలుగైతే కూర్చోంటుంది ఐదోది ఆర్డ్గా ఉంటుంది ఆర్డ్గా ఉన్నా కావాలంటే నేను వేరే సపరేట్ మార్డ్యూల్ చేశాను దాన్ని దీంట్లో గుచ్చి మీకు ఇస్తాను పెద్ద శిల్పం ఆఖరికి వాళ్ళకి వాళ్ళకే సమస్య నేను పరిష్కారం చేశాను ఎలాగంటే నాలుగే అది ఎలాగా ఇంద్రియాలు అవుతుంది కదా జిఫ్ఫాను చర్మము కలిపి ఒకటి చేసుకోండి జిఫ్ఫ ఉంది కదా రసము చర్మము స్పరిశ జిఫ్ఫలో కూడా రసము స్పరిశ బల దగ్గర దగ్గరగా ఉంటాయి క్లోజ్లీ కనెక్టెడ్ విత్ ఇచ్చ సో కాబట్టి ఆ రెండు కడప ఒకటి చేసుకోండి అంటే నాలుగుకి సెటిల్ తర్వాత మరి ఐదోది ఏం చేశారో నాకు తెలియదు ఆ సందర్భంలో నేను ఆ వర్క్షాప్ విజిట్ చేశాను అది నాలుగా ఐదు ఆ బొమ్మలు చూసి వచ్చాను సో ఇలాంటి దెబ్బలాటలు కూడా ఉంటాయి హిందూ సమాజంలో ఇలాంటివి ఉంటాయి హిందూ సమాజం వల్ల అక్కర్లేదు ఉంటాయి కొంచెం మన దగ్గర ఒక దసరు అతిశయంగా ఉంటాయి దేవుడికి నామము ఇలా ఇలా నితాలుగా ఉండాలా గుండ్రంగా ఉండాలా అన్నది పెద్ద దెబ్బలాట సూబ్జి దెబ్బలాట యూఆర్ వై అనే దాని మీద వై కాదు కైండ్ ఆఫ్ వై కైండ్ ఆఫ్ వై యూఆర్ వై అనే దాని పెద్ద దెబ్బలేట మొత్తానికి వెంకటేశ్వర స్వామికి పెట్టే నామం గురించి పెద్ద దెబ్బలేట సుప్రీంకోర్టు దాకా పోయారు వడగలై తడగల అలాగే బృందావనంలో ఉంది శ్రీకృష్ణుడు మూడు వంకర్లు ఉంటాడు త్రిభంగి త్రిభంగి అన్నప్పుడు ఇలాగా కుడి చేతి మీద కుడి చెక్కిలు పెడితే ఇలా ఇలా ఉంటాడు అన్నమాట ఇలా ఉంటే ఈ వంకరం ఇక్కడ వంకర ఇక్కడ ఒకటి వస్తుంది ఇక్కడ ఒకటి వస్తుంది ఉన్న ఇంటికి పెడితే మళ్ళీ రివాస్ అవుతుంది ఇక ఆట యాంటీ క్లార్క్ వైజా క్లార్క్ వైజా పెద్ద లెవెల్ అది చాలా పెద్ద తర్వాత దుర్గాదేవి సింహమా లేకపోతే పెద్దపులే ఇంకో చెప్పరాజి అంటే అర్థం ఏంటంటే ఈ రెలిజియన్ ఆ తత్వం నుంచి పూర్తిగా డివోర్స్ అయిపోయి కూర్చున్నది అని తత్వంలో ఉన్నవాడికి ఇవేమీ తెలియదు మంచిది సో ఇంద్రియములే గుర్రపులు మరి గుర్రాలు నడిచే దాడ్లు ఏంటి రోడ్డు ఉండాలి కదా అంటే విషయాలను పేసుకోచ కళ్ళు రూపం కంట పరిగెడతాయి రూపంలోకి పరిగెడతాయి చివరి శబ్దంలోకి పరిగెడతాయి కాబట్టి శబ్దస్పర్శ రూపరస గ్రంథములే విషయములు అది రూపకం ఎందు చేయండి రెండు రెండు నాలుగు రెండు ఆరు వచ్చే ఆరు ఐటమ్స్ వచ్చే రూపకం ఇక ఈ భోక్త భోక్త అనుకోండి భోక్త అంటే ఈ జగత్తుని భోగిస్తున్నవాడు అని ఒక అర్థం ఇంకో సందర్భాన్ని బట్టి మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఇంకో అర్థం ఏమిటంటే భోగ్యమును ప్రకాశింపజేస్తున్నవాడు అని ఇంకో అర్థం నేను సాధసార్ చెప్పాను ఏమాట ఇక్కడ మీరు భోక్తాల్ని తీసుకోండి కర్తా భోక్తాలో భోక్తున్నాడు చూసారా ఆ భోక్తం తీసుకోండి ఇప్పుడు చైతన్యమే భోక్త అవుతుంది చైతన్యం లేకపోతే భోక్తృత్వమే ఉంటుంది చైతన్యం భోక్తం అంటే తెలియడం ఇప్పుడు శబ్దమును ఎంజాయ్ చేయటానికి అర్థమైన శబ్దమును తెలియట శబ్దం తెలియాలి చెవిటి వాడి ముందు శబ్దం వాడే ఎంజాయ్ చేస్తాడు శబ్దం తెలియాలి రసం తెలియాలి గంధము తెలియాలి సో తెలియడమే భోక్తృత్వము కానీ శుద్ధమైన చైతన్యము తనంత తాను భోక్తవడు అది తెలిసినప్పుడు ఆ శబ్దం తెలిసినప్పుడు శబ్దమును భోగిస్తుంది శబ్దం తెలియాలంటే మనస్సు చెవి ఈ మనస్సు చెవి ఉండాలంటే దేహం కూడా ఉండాలి కాబట్టి మనస్సు చెవి దేహము ఉంటే ఆ చైతన్యము శబ్దమును భోగిస్తుంది మనస్సు కన్ను దేహము ఉంటే రూపమును భోగిస్తుంది మనస్సు రసమేంద్రియము దేహము ఉంటే రసాలను భోగిస్తుంది అంటే అటువైపు మనస్సు ఇటువైపు దేహము కామన్ మధ్యలో ఇంద్రియాలు కాబట్టి ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తే ఆహుల్ మనీషిణ అక్కడ ఆత్మ అంటే ఆత్మ కాదు అక్కడ ఆత్మ అంటే శరీరం అనర్థం శరీరము ఆత్మ అంటే శరీర ఆ వలస చూసుకోండి ఆత్మ అంటే శరీరము ఇంద్రియ అంటే చెవి కన్ను మొదలైన ఇంద్రియముడు మనస్సు ఈ మూడు కలిసినప్పుడే ఆ చైతన్యమునకు భోక్త అనే స్టేటస్ వస్తుంది అని చెప్పారు అక్కడ ఆత్మేంద్రియ మనోయుక్తం అనే ఆత్మని ఆత్మానంద శరింబుద్ధి అనే ఆత్మని మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఆత్మేంద్రియ మనోయుక్తం అన్న చోట ఆత్మ అంటే దేహ అర్థం ఓకే ఇది ఆ శ్లోకంలో చెప్పారు ఓకే కైష్ట ఇంద్రియాది అసంయతీ సంసారమధిగచ్చకం ఎందుకు చెప్పారో తెలుసునండి అసలు ఈ రూపకం యొక్క ప్రయోజనం ఏమిటంటే ఈ రూపకం చెప్పి తర్వాత ఏమన్నారంటే చూడు ఈ గుర్రములు ఈ రథము ఈ కళ్ళము ఇవి అసారథి వీళ్ళందరూ కరెక్ట్గా కంట్రోల్డ్గా డిసిప్లిన్డ్గా ప్రాపర్గా ఫంక్షన్ చేస్తే ఈ రథము గమ్యాన్ని చేరుకుంటుంది ఒకవేళ ఈ సారథి తాగేసి ఉన్నాడు అనుకోండి అది డ్రంక్ అండ్ డ్రైవింగ్ అంట అప్పుడు ఈ కళ్ళు లూజు లూజుతో పెడుతూ అంటే మనస్సు కూడా కంట్రోల్లో ఉండదు ఇంద్రియాలు ఇటు అటు పోతూ ఉంటాయి గుర్రాలు అదే ఇంద్రియాలే గుర్రాలు అప్పుడు వెళ్ళిపోయి రథం వెళ్ళిపోయి అద్భూతులు పెడుతుంది అని చెప్పడం కోసం ఈ రూపకాన్ని పెట్టారు కాబట్టి ఆ తర్వాత ఏం చెప్పారంటే ఎస్టు అవిజ్ఞానవాన్ భవతి అయుక్తేన మనసా సహ త్రియాన్ని అవశ్యా అవశ్యాన్ని దుష్టాశ్వ ఇవ సారథే అని చెప్పారు ఆ శ్లోకాన్ని ఆ మంత్రాన్ని శంకర్లో చెప్పారు ఇప్పుడు సారథి విజ్ఞానము గలవాడై ఉండాలి అంటే వాడు కంట్రోల్లో ఉండాలి వాడు ఉండాలి మరి బుద్ధి ఫస్ట్ క్లాస్గా పనిచేస్తూ ఉండాలి బుద్ధి సారథి అంటే బుద్ధి కదా సారథి తెలివైన వాడు అయ్యి ఉండాలి మనస్సు వాడి చేతిలో కంట్రోల్లో ఉండాలి అప్పుడు ఇంద్రియములు చక్కగా నడుస్తాయి కానీ సారథి మూర్ఖుడు అనుకోండి మనస్సు వాడి కంట్రోల్లో లేదనుకోండి అప్పుడు ఇంద్రియములు పొగరుమోతు గుర్రంలో అయిపోతాయి అప్పుడు ఆ రథం వెళ్ళిపోయి గోతులో పడిపోతుంది అని ముందు చెప్పారు ముందు నెగిటివ్ చెప్తారు తర్వాత పాజిటివ్ పాజిటివ్ ఏమని చెప్పారు ఎస్టు విజ్ఞానవాన్ భవతి యుక్తేన మనస సదా తేంద్రియాన్ని వశ్యాన్ని సదశ్వా ఇవ సారథే అసారథి బుద్ధిమంతుడైతే మనస్సు వారి అధీనంలో ఉంటే ఇంద్రియములు గుర్రములవి అవి చక్కగా శిక్షణ పొందిన గుర్రములు ట్రైన్డ్ హార్ట్స్ లాగా అవి ఫంక్షన్ చేస్తాయి అప్పుడు ఈ రథము ఈ రథిని రథంటే ఆత్మ వీడిని ఆ గమ్యానికి తీసుకుపోతుంది అని చెప్పారు ఇప్పుడు చూడండి తైశ్చ ఇంద్రియాది అసంయతై సంసారం అధిగచ్చతి ఐంద్రియములు మనస్సు బుద్ధి ఇవి కనుక చక్కటి డిసిప్లిన్ లో లేకున్నట్లయితే అసంయతై వాటిని సంయమనము చెయ్యాలి అంటే సంయమనము అంటే సంయమనము ఉపరథి ఇప్పుడు స్వీట్ ఉందనుకోండి పొలాలిడ్డి స్వీట్ ఉందనుకోండి మంచిగా రుచిగా ఉండి ఓ మొక్క తిని సరిపెట్టాలి మీరు మీ లోపల చూసుకుంటే ఇంకో మొక్క తింటే బాగానే ఉంటుందనిపిస్తుంది ఏమంటే అలా అనిపించినప్పుడు మీరు ఏం చేయాలి సంగనాన్ని వహించాలి ఇంకో మొక్క తింటే బాగానే ఉంటుంది ఇట్ విల్ బీ వెరీ సాటిస్ఫైడ్ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ కానీ సంజమనం వహించాలి సంజమనం ఎలాగో చెప్పుకుంటారా మీరు ఇంకో మొక్క కూడా తినేసారనుకోండి సరిగ్గా పది నిమిషాలకి కడుపులో ఒక కదలిక ప్రారంభమవుతుంది ఎందుకంటే కులానికి సీట్లో నెయ్యి ఎక్కువ ఉంటుంది కడుపు అంత నెయ్యిని అది హ్యాండిల్ చేయలేదు ఒక మొక్కకి సంబంధించిన నెయ్యిని మేనేజ్ చేసి వస్తున్నాయి కానీ డబుల్ది ఘీని అది మేనేజ్ చేయలేదు దాంతో కడుపులో ఏదో వికారంగా ఉన్నట్టు అనిపిస్తుంది హెవీగా అనిపిస్తుంది ఇవి ఆ ఎఫెక్ట్ మీకు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఆరంభమయ్యి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఉంటుంది ఆ ఎఫెక్ట్ మీరు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అన్ఈీగా ఉంటారు తర్వాత డ్యూ కోర్స్ వస్తాయి ఇలాంటి పని మీరు నెలకు మూడు నాలుగు సార్లు చేస్తూ ఉంటే నెలకు కేజీ చుట్టు బరువు పెరుగుతూ ఉంటారు ఇవ ఇటువంటి సంవత్సరం వస్తుంది మొదటి ముక్క తినేసి సంజపడం అసలు తినొద్దని నేను అంటల్లా ఓ మొక్క తినే స్టాపించాను దాన్ని సంయత అంటారు గుర్రం పరిగెత్తకూడదని అంటే గెలుపు పరిగెత్తాయితే ఇంకా బతికే లేదు పరిగెత్తాలి కానీ సంయుతమై ఉండాలి అలాగే ఏదైనా టీవీ చూడాలనుకుంటే చక్కగా ఓ సందర్భ శుద్ధి సందర్భం ఉండాలి టీవీ చూడడానికి ఒక సందర్భం ఉండాలి ఏదొస్తూ ఉంటే అది చూడడం కాదు అది చూసేసి ందు పెట్టండు ఇంకా ఆ తర్వాత ఏదో యూస్లెస్ ప్రోగ్రామ్ ఏదో వస్తూ ఉంటుంది బంధు పెట్టేది ఎప్పుడైనా పాటలు వినాలనుకుంటే ఆ పాటను ఆన్ చేసుకుని సెలెక్టెడ్ సెలెక్టెడ్ సాంగ్ని ఆన్ చేసుకుని శ్రద్ధగా వినేసి ఆ కవి యొక్క అతని మనోగతాన్ని చక్కగా ఆస్వాదించి ఆ పాటని అక్కడితో బంధు పెట్టేయారు ఆన్ చేసుకుంటుని వచ్చిన వింటూ ఉంటే నిర్మాణ నిర్మాణం వస్తూ కాబట్టి అసంయతములుగా ఉండకూడదు బుద్ధి మనస్సు ఇంద్రియములు సంయతములై ఉండాలి ఒకవేళ అసంయత అవి సంయతములుగా లేవనుకోండి మనిషి సంసారంలో పడిపోతాడు సంసారం సంసారంలో పడిపోతాడు దీనికోసం మీరు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు ఆ ఎలిమెంట్ మనలోనే కొద్దిగా ఒక్కో ఉండొచ్చు మనం ఏదో కొంత వేదాంతం అధ్యయనం చేస్తాం ఎంత పరివర్తన చెంది ఉన్నాము అనుకున్న సందర్భంలో మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మన బంధువులే మన అన్నలు మన తమ్ముళ్ళే మనకే కనపడుతూ ఉంటారు సంసారంలో గెలగిల్లాటితో కనపడుతూ ఉంటారు వాళ్ళు సంసారంలో మునిగి ఉన్నారు అని ఎందుకంటే ఏ రకమైన నియంత్రణ సంగీతత్వము లేకపోతే హేతు ఆ రూపకం ఎంత బాగుందో చూడండి తర్వాత సంగీత అధ్వన పారం తద్విష్ణో పదమం పదం ఆప్నోతి ఇది దర్శ ఓకే అసంయతములైనట్లయితే ఇంద్రియములు వాడు సంసారంలో పడిపోతాడు అంటే ఇది అలా స్పష్టంగా మనం ముఖం మీదనే కనపడుతూ ఉంటుంది అసంయతములై సంసారంలో పడిపోవడం అన్నది ఎలా ఉంటుందన్నది మన ముఖం మీదనే కనబడుతూ ఉంటాం ధనాన్ని పోగేయటం చాలా ఖరీదైన విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉండడము అటువంటి వాళ్ళు మనకు కనబడుతూ ఉంటారు సర్వత్రా బహుశా అటువంటి ఎలిమెంట్ మనలో కూడా ఓ కొద్ది మేరకు ఉంటే ఉండవచ్చు కూడా అటువంటి వాళ్ళు చాలా విలాసవంతంగా జీవిస్తూ ఉంటారు భోగాలను అనుభవిస్తూ ఉంటారు కానీ రోగిష్ఠుగా ఉంటారు ఏదో రోగాలతో సతమతమవుతూ ఉంటారు ఒక ఆయన ఉన్నారు రోజు హై క్లాస్ చపాతీ వెరీ హై క్లాస్ ముతక చపాతీ కాదు ఏమంటే కొంచెం క్వాలిటీ హై క్వాలిటీ చపాతీ తర్వాత దాంట్లో బటర్ బటర్ వేయాలి గుడ్ అమౌంట్ బటర్ దానికి మంచి సెలెక్టెడ్ ఫ్రూట్స్ ఏమిటి మామిడి పళ్ళు మామిడి పళ్ళు సీజన్స్ అని మూడున్నరలో కూడా ఆ మామిడి రసం తీసి ఆ కప్పు నిండా రసం ఇచ్చినట్లయితే ఒక నాలుగు చపాతి ఆ బట్టర్ వేసినవి ఈ మామిడి రసంతో ముచ్చుకోవడం ఇది ఈస్ మై హ్యాబిట్ అని ఒక ఆయన ఆ ఐస్ క్రీమ్ బట్టర్ బట్ హీ తోడ్ మీ అండ్ దెన్ ఈవెన్ యాజ్ హీ సెల్లింగ్ మే దాట్ ఐ కుడ్ సీ దట్ హీస్ వెరీ హెఫ్టీ and he struggling to what and he has bp and diabetes and some other issues of bp diabetes and diabetes meki daniki daniki support to la dani mana mukhamedene kanapadto undi eh inga manasudegiriku vachanu anukondi naako inklo andaro na chitra maata vinalsinde na maata chellu vaata vallalsinde nenu na control lo undalsinde ani rakamaina ahankaranga untaru kontapadni వాళ్ళు పడేటువంటి యాతలు వాళ్ళని చుట్టూ ఉన్న వాళ్ళు చుట్టూకునే కిట్లు అన్నీ మనకి కనబడుతూ ఉంటాయి ఇట్ ఈస్ బిఫోర్ అన ముందే ఉంటుంది కాబట్టి ఈ సంసారం అన్నది ఇంద్రియములను మనస్సును కొంచెం సంయతం చేయాలి సంయుతము అంటే అదేదో కంట్రోల్లో మీరు అలా బెంగపడాల్సిందేమీ లేదు సంయతం నామో జస్ట్ వితుడ్డే చేయాల్సి ఉంటున్నాయి మిమ్మల్ని అలా కంట్రోల్లో పెట్టేసి కష్టపడిపోయి డిసిప్లిన్లో పెట్టేసి అలాగే అలాగే బిత్ రాయాలి థాప్ లెస్ హీట్ మోడరేట్లీ వాచింగ్ టీవీస్ మోడరేట్లీ లిసన్ టు మ్యూజిక్ మోడరేట్లీ డ్రస్ ప్రాపరియేట్లీ డ్రస్ మోడరేట్లీ అంతే నేను మొన్న ఒక కోటేశ్వరుని కలిసాను గారిని Phrasad, badruka. Badruka legi, correspondent హరిప్రసాద్ భద్రుకా భద్రికా కాలేజీ కరెస్పాండెంట్ ఒక పేపర్లో కూడా వచ్చిందండి ఆయన ఆయనకి వాళ్ళు ఫెలిసిట్రేషన్ చేశారు ఆయన భద్రకా కాలేజీకి యాభై వేల సర్వీస్ చేశారు చైర్మన్గా మోస్ట్ సెల్ఫ్లెస్ సర్వీస్ ఆయన్ని ఫెలిస్ట్రేషన్ ఫెలిసిటేట్ చేశారు ఫెలిసిటేట్ చేస్తే ఆయన ఉన్నారు ఐ డోంట్ వాంట్ ఎనీ ఫెలిసిటేషన్ ఐ డోంట్ ఎని ఫెలిసిటేషన్ ఈశ్వరూపంగా కర్మయోగం చేశారు మనకు ఫెలిస్ట్రేషన్ అక్కర్లేదు అంటే వాళ్ళు ఆయన్ని అతి కష్టం మీద ఎస్ అనిపించారు దానికి ఓ సెంటిమెంట్ ఒకటి ఉంది ఓ సెంటిమెంట్ పెట్టి ఈ ఫెల్ స్టేషన్కి మరొకదానికి కనెక్షన్ ఇచ్చి ఈ ఫెల్ స్టేషన్ ఆగిపోతే అది కూడా ఆగిపోతుందని ఆ రకమైన సెంటిమెంట్ ఒకటి పెట్టి మొత్తానికి ఎస్ అనిపించారు అప్పుడు ఆయన ఒప్పుకున్నారు సరే కండిషన్ ఏమిటంటే ఫెల్ స్టేషన్కి పొలిటీషియన్స్ రాకూడదు సినిమా రాకూడదు తర్వాత సమాజంలో ప్రఖ్యాతులు ఉంటారు ధనవంతులు వాళ్ళు వాళ్ళెవరూ రాకూడదు బిజినెస్ పీపుల్ అక్కర్లేదు మరి ఎవరు కావాలంటే మీకు రెస్ట్ చేసిందంటే ఒక స్వామి కావాలి ఆ స్వామి దండం పట్టుకుని చుట్టూ పది మంది శిష్యులు పెట్టుకుని అట్టహాసంగా ఉండకూడదు ఈ పోళ్ళు అయితే దండం పట్టుకోవడం ముందు వెనక శిష్యులు ముట్టుకోవడానికి వీర్లేదు మాట్లాడడానికి వీర్లేదు వస్తేనేమో రావడం అలా ఉండడానికి వీరలేదు ఈ వాళ్ళతో వీటిలో అయితే ఆ స్వామి చాలా సింపుల్గా ఉండాలి భగవద్గీతని ఆయనకి భగవద్గీత ప్రీతి ఆయన బాగా చదువుకున్నవాళ్ళు భగవద్గీతని చదువుకుని సమాజానికి భగవద్గీతని బోధించి ఇవాళ ఇది ఉండాలి వీళ్ళు వెతుకుతున్నారు స్వామి కోసం ఎక్కడ దొరుకుతారు స్వామి ఇప్పుడు ఈ కండిషన్స్ స్వామి ఎక్కడ దొరుకుతాడు ఆఖరికి మొత్తానికి గెరగడా తిరిగి నా గుమ్మల్ని దగ్గర అక్కడికి వచ్చారు నేనున్నా నీ హిల్ స్టేషన్స్ ఇది నా వల్ల వదండి నాకేదో క్లాస్ ఓడి ఉంటుంది ఐఎం నాట్ ఇంట్రెస్టెడ్ అని నేను చెప్పాను లేదైతే ఓ పెద్ద మనిషి ఫోన్ చేసి నువ్వు ఇతటి వాడు నాకు తెలుసు అంచేత ఫోన్ చేస్తున్నా ఇది మాత్రం నువ్వు నో అనొద్దు నువ్వు నో అన్నావంటే ఆ హిల్ క్యాన్సిల్ అవుతుంది అని నేనేమో రామకృష్ణ విషయంలో బోధమయానంద్ గారు మీకో స్వామి ఉన్నారు మమ్మల్ని వాళ్ళు ఇన్వైట్ చేశారు మేము హిల్స్ స్టేషన్కి వెళ్ళి పొలి స్టేట్ ఆయన ఆయనకి ఇస్తే నాకు ఆశ్చర్యం వస్తుంది ఆయన చాలా నిరాడంబరమైన మనిషి ఆయనకి ఎంత సంపద ఉందంటే ఆయనకి పదకొండు కోట్ల రూపాయల సంపద ఉందని ఎవరో ఎస్టిమేట్ చేసి నాతో అన్నారు అంత నిరాడంబరమైన మనిషి నీకు కనపడినా కనపడు మంచిగా ఉన్నారు స్టిల్ అర్ Still doing a little work here and there. Age 88. BP-led, diabetes-led, Emi-led. Evo konne age-related issue sunnait appa still he is on his feet. Kabate sañyaka mulayna indriyamulayna prattukunna vadi batukela hauntunyeyana manamundhuk anapaduto maya hauntunyeyana. It is there before us. Kabate yavallayte indriyamulayna sañyamananda prattukunyeyana ఉంటారు వాళ్ళ రథం రథం అంటే ఈ దేహయాత్రకే రథం అయిపోయారు ఈ రథము ఈ మార్గము యొక్క సంతమును చేరును దీని అభిప్రాయం ఏమిటంటే మీరు కారు ఎక్కారనుకోండి ఎందుకు ఎక్కుతారు కారు ఒక డెస్టినేషన్ మనస్సులో పెట్టుకుని ఎక్కుతారు అక్కడికి ఈ కారు చేరుకోవాలి దట్ ఈజ్ ఆల్ యు నీడ్ ఇక్కడ కూడా అదే చెప్తున్నారు అధ్వన పాదం ఇప్పుడు నేను ఇక్కడ కారు ఎక్కి విజయవాడలో నిగాలని వస్తున్నాను అనుకోండి ఆ కారు విజయవాడ వెళ్ళాలి కదా సూర్యాపేట దగ్గర ఎక్కడో గోతులు పడిపోతే ఏమో అది విజయవాడ చేరుకోవాలి అలాగే మనిషి యొక్క జీవితము దాని మొదలైన జీవనయాత్ర గమ్యమును చేరవలను ఇది దర్శయత్వ అంతవరకు వర్ణించి ఇప్పుడు ప్రశ్న మిగిలి ఉన్నది ఏమిటంటే ఆ గమ్యం ఏమిటి అనే ప్రశ్న మిగిలి ఉన్నది ఇది దర్శయత్వ ఆ గమ్యాన్ని ఏమని వర్ణించారంటే విష్ణోహ పరమం పదం ఆప్నోతి ఆ పదములు అలాగే ఉంటాయి విష్ణువు యొక్క పరమ పదమును పొందును విష్ణువు యొక్క పరమ పదమును పొందును అనగానే మీరు మొత్తం వైష్ణవిజం అంతా అక్కడ దింపేసి ప్రయత్నం మీరు చేయొద్దు ఈ వేదాంతం ఇది ఇది నా పురాణ కూడా అంత వైష్ణవిజం ఉండదు so mero mottam vaishnavism it is a i'm not saying regarding a certain particular person vishnu parama padama unte vaikundham lakshmi devi bhudevi and the shukshendu jeyudu vididu varudu etc so it's a mottam mero ee sthachara unda kada betaddu this is not a, some agama this is not some purana this is a philosophical text kauntu vishnu yokka parama padama garani telusukovalana osaram undadi అధ్మన పారం విష్ణు పరమం పదం ఈ ఈ దేహయాత్రకు అధ్మాంటే మార్గము మార్గమునకు గమ్యము ది అదర్ ఎండ్ ఆఫ్ ది పార్క్ అంటే ఈ జీవనయాత్రకు లక్ష్యము అది దాన్ని ఏమని వర్ణించారు విష్ణువు యొక్క పరమ పదము అని వర్ణించారు ఏమిటండి అది విష్ణు యొక్క పరమ పదం ఏమిటని ఒక సినిమా అంశాలు ఎప్పుడు కూడా తెలుసుకోవాలనేటువంటి ఓపెన్నెస్ తో ఉండాలి మనకి విష్ణు పరమపదం మనకి తెలిసిందే కదా అనుకున్నాడంటే వాడు హీ హీ రిమైన్స్ ఇన్ ఇక్నెన్స్ నాకు తెలిసింది విష్ణు పరమపదం వాళ్ళు తెలియకపోవడం మాకు తెలుసు అదేమో ఇలా ఇటు బ్రహ్మలోకం పైన ఉంటుంది ఇటు ఎడమైపు శివలోకం ఎక్కడొచ్చడుగుని ఉంటుంది అని ఇలా అది అధికార దుఃతి విష్ణువు యొక్క పరమ పద లేని అని తెలుసుకోవాలి చాలా చాలా విలక్షణమైన ప్రతిపాదన అంటే సమాజంలో మీకున్నటువంటి మతం యొక్క మూమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా దాన్ని నెగ్లెక్ట్ చేసేటువంటి ప్రతిపాదన దాంతో ఎక్కడ సాధన లేదు అని మనకి ముఖం మీద కొట్టినట్టు చెప్పేటువంటి ప్రతిపాదన నేను కంపేర్ చేస్తే అలా ఉంటుంది అందుకే ఆ విష్ణువు యొక్క పరమ పదము మార్గము యొక్క అంతము అదేంటికి తత్ ఇది ఆకాంక్షయా అనే ఒక ఆకాంక్ష బదికెడుతుంది ఆకాంక్ష అంటే తెలియాలనే కోరిక మనం తెలుసుకోవాలి అనే కోరిక మొదలవుతుంది దానికి సమాధానం చెప్తున్నారు ఏమని చెప్తున్నారో తెలుసున ఇంద్రియేజ్ పరాహ్యర్థాహ దగ్గర మొదలుపెట్టి చెప్తున్నారు